ఎట్టు తోయవచ్చు వాని వానికైనాను పట్టి నీకు శరణంటే బ్రతికింతువుగాక మాలతనము వంటిది మదితగులు కామము ఆలరిముట్టువంటిది అంటు క్రోధము కేలినొదిగించు నెంగిలివంటిది లోభము వాలాయించి ఎందుండైనా వచ్చును లోకులకు చుట్టి మధ్యము వంటిది చొక్కించు మోహము దట్టి మాంసము వంటిది వయోమదము పుట్టిన భ్రమవంటిది పొదిగిన మత్సరము హరించు నూరకే ప్రాణులను గోడమరగు వంటిది గుట్టుతోడి సంసారము వీడని కట్టువంటిది వేడుక ఆశ ఈడనే శ్రీవేంకటేశ ఏలితి వినీ దాసుల జాడతప్పనీయవు ఈ చందము జీవులది